ప్రార్థన చేసండి పశుద్రగు దేవా స్థుతులు స్తోత్రాలనైనా అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవ మీకు వదనాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క గడిచిన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవులు ఎక్కలో నిలబెట్టినారనైనా అనేక పర్యాయులు ప్రవ్వా దుష్టుడు మమ్మల్ని కొట్టడానికి చూసినప్పుడు మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ సురక్షితంగా మీ సన్నిధి మొదలు నడిపిస్తా ఉన్నారనైనా దాన్ని మీకు ఎంతో వందనాల స్థతులు స్తోత్రాలనైనా ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం మాతో మాట్లాడండి ప్రవ్వ మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైంది ఉంటే అది చూపించండి ప్రవ్వ దాన్ని మేము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మీ కనికరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా మీ రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకు ఉండాలా ప్రవ్వ అటువంటి భాగ్యాన్ని మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పరిశుద్ధతతో మీ కొరకు మేము జీవించలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం ప్రభ్వా కొన్ని వారాల నుండి జకరియా గ్రంథంలోని వాక్యాలు మేము ధ్యానిస్తున్నాం జకర్యాకు కలిగిన దర్శనాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా అది ప్రవచనాత్మకమైన దర్శనం అది మా కాలంలో నెరవేరుతుంది అని మీరు ఎన్నో విధాలుగా మాకు చూపిస్తారు వాక్యపరంగా దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా యుగ సమాప్తి చివరిలో ప్రపంచమంతటా వ్యవస్థ ఏ రీతిగా ఉందో మీరు అది చూపిస్తున్నారు ముఖ్యంగా ప్రవ్వా మీ బిడ్డలు ఏ రీతిగా జీవిస్తున్నారో అది మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా వారి పట్ల మీరు ఎంతో జాలి దయ కలిగిన వారి మీద మీ యొక్క మనసును కేంద్రీకరించుకున్నారు ప్రవ్వ మీ హృదయము వారి పట్ల ఎంతగానో వేదనతో నిండి ఉంది ప్రవ్వా మీ కన్నీరు ప్రవ్వా దారగా ప్రవహిస్తుంది మీ బిడ్డల గురించి వారందరూ తిరుగుబాటుతనము చేస్తూ మీకు విరోధంగా జీవిస్తున్నారని మీరు ఎంతగానో వేదన పడుతున్నారు ప్రవ్వ ఎవ్వరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరు మీ సరిదికి రావాలా మిమ్మల్ని స్థితించాలా అని కలిగిన వారు ప్రవ్వ కానీ సగం సత్యం సగం అబద్దంలో మతక్రైస్తవ జీవితం కొట్టుమిట్టాడుకుంటుంది ప్రవ్వ భయంకరమైన మోసంలో ఈరోజు అది జీవిస్తుందని మీరు మాకు చూపిస్తున్నారు సమర్థించుకుంటూ మాకేమీ కాదులే అని సమాధాన పడుతూ ప్రతిదానితో వారు నిబంధన చేసుకుంటూ ధీమాగా ఉంటున్నారు ప్రబ్బా మీరు ముందుగానే హెచ్చరించినారు ఎవరు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని కొనిపోయినని కేవలము నోవా తన కుటుంబము తప్ప ఎవ్వరు కూడా ఆ జలప్రలయం ముందు నిలబడలేకపోయినారు నాయన అందరు నశించిపోయినారు ప్రభా అలాగనే మీరు అక్కడ సమయం ఉంటుందని చెప్పినారు కాబట్టినైనా ఆ రీతిగా వారు నశించుకోకుండా ఉండేలాగా శాపడమని ప్రార్థిస్తున్నాం వారు కనులు తెరుచుకున్నలాగా వారు ఈ యొక్క సత్యాలను గ్రహించలాగున వాళ్ళ హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యని ధనిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి అందులోని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా మేము జీవించాలా దాన్ని అనుభవపూర్వకంగా అన్నిటిలోకి ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు జనవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బైబిల్ లోని గ్రీగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఇరవై వారాల నుంచి జకర్యా గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఇది ఇరవై వారం ఏ చిన్న ప్రవర్త పుస్తకాలు మనం అంత దీర్ఘంగా ధ్యానించలేదు ఒక అధ్యాయం ఇదొకటే కదా పద్నాలుగో అధ్యాయులు ఉన్న ఒక అధ్యాయం మటుకు ఇంత దీర్ఘంగా పోవడం ఆశ్చర్యకరంగా ఉంది ని అందులోంచి మనకి విడుదల కలుగుతలేదు అనుకుంటేనే మనం దాన్ని ఇరవై రెండవ వారానికి కొనసాగుతున్నాం పోయిన వారం నుంచి మనము పోయిన వారాన్ని ముగించుకుందాం అనుకున్నాము ఆ యొక్క చుక్కలు చుక్కలు గల గుర్రానికి సంబంధించిన బోధ లేక పాండుర వర్ణము గల గుర్రం ఈ గుర్రము మొదటి మూడు గుర్రాలకు భిన్నంగా ఉంది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం అంటే మొదటి మూడు గుర్రాలు ఊరికనే గ్రహించే గల గలుగుటట్టున్నాయి అవి ఎరది తెల్లది నల్లది సునాయసంగా గుర్తుపట్టగలం కానీ ఈ పాండవర వర్ణము అనగానే ఆశ్చర్యకరంగా ఉంది అటువంటి గుర్రం ఉంటదా కాబట్టి నాలుగవది ఎప్పుడు భిన్నంగా ఉంటది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే రీతిగా ఇంకో రీతిగా చెప్పాలంటే సంఘకాలానికి ధ్యానించినప్పుడు కూడా మనము అపోస్ పావులు తాను స్థాపించిన సంఘాలు అవన్నీ చూసినప్పుడు అవి ఏడు సంఘాలు ఏడవ సంఘంకి వచ్చినప్పుడు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ సంఘం అదే రీతిగా యోహాను భక్తునికి పద్మాసు ద్వీపంలో కలిగిన దర్శనంలో చూసిన ఆ ఏడు సంఘాల స్థితి ఏడవ సంఘము అన్నిటి అంతకుముందున్న ఆరు సంఘాల భిన్నంగా ఉంటుంది భిన్నంగా అంటే ఆపోజిట్ గా ఉంటది లేక టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది అన్నిటికంటే వ్యక్త వీరు ఏమంటారు దాన్ని డిఫరెంట్ అంటే ఏమంటారు వ్యత్యాసమా భిన్నమే అంటారు ఆపోజిట్ మొదట ఉన్న ఆరు సంఘాల కంటే చివరి సంఘము ఆపోజిట్ గా ఉంటది ఏడవ సంఘం లవద్కీయ సంఘ ఏడవ సంఘం లవదికీయ సంఘం అది అన్నిటికంటే వింతగా ఉంటుంది అదే రీతిగా నాలుగు గుర్రాల గురించి ధ్యానించినప్పుడు నాలుగవ గుర్రము భిన్నంగా ఉంటది మొదటి మూడు గున్న గుర్రాల గ్రంథంలో చూసిన దర్శనాలు కూడా మొదటి మూడు మృగాలు ఒకటి సింహము ఒకటి ఎలుగుపంచి మూడవది చిరుతపులి కానీ నాలుగవ దాని గురించి చెప్పలేది మొదటి మూడు మృగముల కంటే భిన్నంగా ఉన్నది అది చూడడానికి ఘోరంగా భయంకరంగా ఉంది అంటాడు దాన్ని విశదీకరించడానికి కూడా దానిలో ఎంతగానో కష్టపడతా ఉంటాడు అంటే అది వింత రకంగా ఉంటుంది ఎప్పుడు చూడలే తన పుట్టిన కాలం మొదలుకొని తన వయసు వచ్చినంత వరకు అటువంటి మృగానే నేను ఎప్పుడు చూడలే తన జీవితంలో అటువంటి మృగం ఉంటది ఆ జూల పోతే అని ఆశ్చర్యకరం కాబట్టి నాలుగవది ఎప్పుడు భిన్నంగా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దాని గ్రంథంలో చూసిన ఆ నాలుగు మృగాలు జకరే గ్రంథము మొదటి అధ్యాయంలో చూసిన ఆ నాలుగు గుర్రాలు అదే రీతిగా ప్రాణ గ్రంథము ఆరవ అధ్యాయంలో చూసిన నాలుగో గుర్రాలు ఒకటే ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలంలో జరిగిన ఆ యొక్క విషయాలని కృత నిబంధన కాలంలోకి తిరిగి రప్పిస్తాడు ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన కాలంలో ప్రకృతి సహజంగా అవి కనిపించి లేక ఫిజికల్ గా కనిపించి కళ్ళది కనిపించి దృష్టాంతములుగా కనిపించి అవి దృష్టాంతములుగా జరిగినాయి ఆ నాలుగు గుర్రాలు నాలుగు మృగాలు దృష్టాంతములుగా ఉన్నాయి అంటే కళ్ళకు కనిపించేటట్లు ఉన్నాయి అవి ఆ రోజులలో కానీ యుగ సమాప్తికి వచ్చినప్పుడు అవి దృష్టాంతములుగా ఉండవు అంటే కళ్ళకు కట్టినట్టుగా కనిపించవు అవి హృదయానికి లేక ఆత్మకి కనిపించాల నీ యొక్క ఆత్మీయ నేత కనిపిస్తే ఎందుకంటే పాతవి గతస్తం కృతమైతే కాబట్టి యుగ సమాప్తిలో ఉన్నాయి అవి ప్రకృతి సహజంగా కనిపించవు ప్రకృతి సహజంగా చూడడానికి ప్రయాస పడితే అందరూ అబద్ద ప్రవచనాలలో అబద్ధ ప్రవక్త అబద్ద బోధనలో మునిగిపోతారు కాబట్టి దేవుడే మనకు ఆ విధానం చూపించింది అవన్నీ ప్రకృతి సహజం నుంచి ఆత్మీయ సహజంగా మారిపోయినాయి కాబట్టి వాటిని ఆత్మలోనే వివేచించాలా ఆత్మలో వివేచించినాకనే ప్రకృతి సహజంగా ఎట్లా ఉన్నాయని కనిపిస్తే మనకి అదొక సిస్టమ్ నేర్పించింది దేవుడు మనకు కానీ మతపరమైన క్రైస్తవము వీటిని ఎప్పుడు స్వీకరించదు ఎందుకు స్వీకరించదు వారిని స్వీకరించలేకుండా అటగిస్తూ ఉంటారు విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం ఒకసారి వాక్యం చూడండి ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ అసరంలో దేవుడు ఎందుకు ఇస్రాంత గురించి ఆదిత్యగా మాట్లాడుతున్నాడు పదకొండవం మరి యహోవా నాతో ఇట్లా వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము పాత నిబంధన కాలకు విధానం అది క్రొత్త కాలకు విధానం కాదు బాగా అర్థం చేసుకోండి పాత కాలంలో దేవుడు హెచ్చరిస్తుంది ఆ ప్రజల గురించి నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అని ఎందుకంటే వారికి ఆల్రెడీ దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మార్పు చెందడానికి కోరుకు కానీ వాళ్ళు ప్రతి దశలో దేవుడిని తృణీకరిస్తూనే ఉన్నారు కాబట్టి వారి పాపము పరిపక్వం చెందిన స్థితికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు అని చెప్తున్నాడు అక్కడ కానీ మనం ఆ రీతి ఉండడానికి వీల్లేదు మనం ప్రార్థన చేయాలి వారి గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే గొప్ప గురించి ప్రార్థన చేయాలా అంటే దేవుడు ఎంతగా విసిగిపోయిండు పాత కాలంలో నాకు రీతిగా ఇది ఈ విషయం బాగా అర్థమైంది చాలా మంది ఒప్పుకోకపోవచ్చు కాలంలో దేవునికి ఉన్నంత ఓర్పు సహనాలు మనం ఎప్పుడు చూడండి సరే ఈ రోజు యేసు ప్రభు మనందరినీ భరిస్తుండడు ప్రపంచం అంతటా విజృంభించి ఎక్కడ చూసినా మరణం విలేతనం ఆడుతున్నా అవి భరిస్తున్నాడు కానీ పాత నిబంధన కాలంలో మన ప్రభువు ఎంతగా భరించి తన బిడ్డల్ని అన్నప్పుడు ఊహించినంతగా అనిపిస్తున్నారు లేదు ఆయనకి ఆయన ఆయన చాలా కోపోద్రేకుడు ఆయన చాలా కఠినంగా తన బిడ్డల్ని శిక్షించాడు అంటారు కానీ ఆయనకున్నంత జాలి దయ పాత నిబంధన కాలంలో పదిహేను వందల సంవత్సరాలు నిబంధన కాలపు చరిత్ర పదిహేను వందల సంవత్సరాలు భరించడు వాళ్ళని వారు ఐగుప్తు బయటికి వచ్చిన కాలం మొదలుకొని మలాకి గ్రంథం వరకు భరించాడు అది పదిహేను వందల సంవత్సరాల చరిత్ర హోషే గ్రంథం ద్వారా చూస్తాం అని ఎంత జాలిగల దేవుడు ఎంత ప్రేమ గల విషయాన్ని మనం చూస్తాం ఇస్రాయల్ ప్రజలు వ్యభిచార స్త్రీ లాగా అని హెచ్చరిస్తారు అక్కడ హుషే అంతే హుషేనే హుషే గ్రంథానే కదా హుషేనే కదా వ్యభిచార స్త్రీని పై తెచ్చు పెళ్లి చేసుకోమని చెప్తాడు కదా కాబట్టి నువ్వు వ్యభిచారంలో ఉన్నా నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ భర్త అన్న విషయాన్ని మన ప్రభు గుణ రూపకంగా చూపిస్తున్నాడు అక్కడ అంటే మన ప్రభు గుణం ఆ రీతిగా ఉంది పాత నిబంధన కాలంలో అంతగా ఊర్పుజాలం కలిగిన ఆయన ద్వేషం కలిగిన దేవుడు కానీ కదా నాకైతే అసలు ఎక్కడ కనిపించాడు కానీ క్రైస్తవులే దాన్ని సమర్థిస్తూ ఉంటారు లేదు పాత నిబంధన కాలంలో దేవునికి చాలా కోపం ఆయన భరించలేక పెట్టాడు ఆయన ఆయన ఓర్చుకోలేక పెట్టాడు కానీ ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినాక గానీ ఆయన శిక్షించలేదు ఎంతగానో ఆయన జాలిని చూస్తాం మనం మాలఖీ గ్రంథం కష్టపడి చూస్తాం నేను మీకు ఏమి ఇవ్వలేదు అంటాడు గ్రంథము చివరి పుస్తకం కదా అది మనం కొంతకాలం త్వరలో చూస్తాం బహుశా ఎండాకాలం చూస్తామో నాకు తెలియదు దాంతో బైబిల్ కాలం ముగిస్తుందో మాకు తెలియదు ఈ బైబిల్ స్టడీ ముగిస్తుందో కూడా తెలియదు నాకు కాబట్టి మలహి గ్రంథం కష్టపడికి నేను ఉదయ కాలం నుంచి మొదలుకొని సాయంత్రం కాలం సాయంత్రం వరకు నేను మీ పట్ల ఎంతో దయా వార్తలైతే కలిగిన వాడును నేను ఎన్నిసార్లు మిమ్మల్ని ఆదుకున్నాను ఎంతగానో మీకు సమకూర్చి సమయంలో ఇచ్చినది అయిన గాని మీరు నా వాక్యాన్ని స్వీకరించలేకపోయినారు మీరు మీరు నన్ను మళ్ళా తిరిగి ప్రశ్నిస్తున్నారు అంటాడు మళ్ళా మలకి గ్రంథము చివరి భాగానికి వచ్చినప్పుడు మీరు ఎంత పన్నెండవ నాలుగవ అధ్యాయంలో ఏడవ అర్షం నుంచి చూస్తాము వాళ్ళు సమర్థించుకుంటున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ మీ పితరుల కాలం మొదలుకొని మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి రెండు విషయాలు అర్థం చేసుకోండి గైకొనడం అంటే స్వీకరించి దాని ప్రకారంగా జీవించడం త్రోసివేయడం అంటే బాహటంగా తృణీకరించడం అంటే సవాల్ చేస్తున్నాడు నువ్వేం చేసుకుంటావు కో దేవునితోని ఆ రీతిగా వాళ్ళు ప్రవర్తించారు ఒక తండ్రితో కుమారుడు అట్లా ప్రవర్తిస్తే తండ్రి ఏం చేస్తాడు భరిస్తాడు ఇప్పటికన్నా మారుతడేమో కొంతకాలం కన్నా మారుతాడేమో అని భరిస్తాడు భరించే చివరికి ఏం చేస్తాడు ఓ నీ ఈ భాష తెలంగాణ భాషలో చెప్పాలంటే నీ సాగు బతుకు అని విడిచిపెట్టేస్తాడు అప్పుడు వాడి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది ఒక్కసారి విడిచిపెడితే వాడు దేశ దిమారైపోయి పిచ్చుడైపోయి మెంటల్ స్థితికి దిగిజారిపోతాడు దిగిజారి తిరిగి చివరి దేవుని సైనికు రావాల్సి వస్తాడు గొప్ప జనం గురించి మనం ఎప్పుడు జానిస్తూ ఉంటాం తప్పిపోయిన కుమారుని మనం గొప్ప జనం గురించే గొప్పజనము ఈ లోకంలో తిరిగి మొత్తం పోగొట్టుకుని ఉత్తర హస్తాలతో దేవుని సన్నిధికి రావాల్సి వస్తుంది దేవుడు చివరికి వాళ్ళని స్వీకరిస్తాడు అవన్నీ ఉపమానాలు ఉత్తగా చెప్పిన ఉపమానాలు కాదు చాలా మంది క్రైస్తవులు ఎట్టారు ఐ కథలు బ్రదర్ అనేశ్ నేను నమ్మనే నమ్మను అది సత్యం ఆయన కథలు చెప్పే దేవుడు కాదు ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేను ప్రతిదీ మీతోని ఉపోనరీతిగానే మాట్లాడిన అంటాడు ఉడుపు కథలు కావు అవి కాబట్టి ప్రతిదీ ఆయన ఒక మంచి తాత్పర్యంతో వాటిని మన కొరకు బైబుల్ లో జాగ్రత్తగా భద్రపరిచింది ప్రతి ఉపమానంలో ప్రతిదీ తప్పిపినట్లే కనిపిస్తుంది నీకు ప్రతి ఉపమానంలో విధవరాలి గురించి చూస్తాం ఆమె దగ్గర ఒకటే కాశ అది బోగొట్టుకుంటుంది కాబట్టి దాని కొరకు వెతికి వెతికి మూడు రోజుల తర్వాత తిరిగి సంపాదించుకుంటది అంటే కష్టపడి ఉన్న ఒక్క బంగారు కాసా వెండి కాసా నాకు తెలియదు వెండి కాస్త అది వెని నానంలేనాటి బగొట్టుకుంటుంది దాని కొరకు ఇల్లంత వెతుకుతుంది ఇల్లంత వెతికి మూడు రోజుల తర్వాత నేను దొరుకుతుంది నాకు కాబట్టి అవన్నీ ఉప్మా రీతికి చెప్పబడ్డాయి వృద్ధాప్యములుంది విధరాలు వృద్ధాప్యము విధరాలు అంటేనే నీకు ఆత్మ దృష్టితో జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా చూస్తే విధవరాలు ఎందుకు భర్తను బోగొట్టుకుంటే విధరాలు వృద్ధాప్యం ఎందుకు నీకు ఆదరణ లేదు కాబట్టి నువ్వు వృద్ధాప్యంకి వచ్చినవు కాబట్టి భర్తను పోగొట్టుకున్నావు అంటే దేవుణ్ణి విడిచిపెట్టినాక నీ జీవితము బలహీనమైన జీవితం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు నీ దగ్గర ఉన్న ఒక్క విలువ గల వస్తువుని పోగొట్టుకున్నావు అదే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని పోగొట్టే నీకంతా చీకటి నువ్వు మూడు రోజులు కష్టపడాల్సి వస్తుంది దివారాతులు కష్టపడాల్సి వస్తుంది దాన్ని వెతుకడం కోరు చివరికి వెతుక్కొని తెచ్చుకుంటాడు గొప్ప జనం కూడా తెచ్చుకుంటాడు కానీ ప్రయాసం శ్రమల గుండా పోక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కోరు చూపించాడు ఉపమానం ఏ ఉపమానం చూసినా ఇదే విధానం ఎందుకంటే మతపరమైన క్రైస్తవ జీవితంలో మనం చిన్నప్పటి నుంచి అవి అట్లా ధ్యానించలేదు కాబట్టి మనకు ఎవరు వాటిని అట్లా ప్రకటించలేదు కాబట్టి మనం అట్లా నేర్చుకోలేదు ఏ విషయం చూసినా గానీ గొప్ప జనము ఏరితిగా శ్రమల గుండోద్ద జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి నిర్మీయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి అదే పదకొండవ వర్షం నుంచి వారిని వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను బాగా అర్థమవుతుంది మీకు వారు ఉపాసముంటే కూడా నేను వారి ప్రార్థన వినను అంటే వారి ఉపాస ప్రార్థనలు వ్యర్థమైపోతాయి అని చెప్తున్నాడు వారు దహన అయినను నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను పోసం మనం ఏ రీతి గొప్పచన మరణిస్తారన్న విషయం చూడండి ఖడ్గము వలనను క్షామము వారిని నాశనము చేసేదను అని తీర్మానించుకున్నాడు ఏ రీతిగా మరణిస్తారని మనం పరివారం చేసినాము అటు పరివారం కూడా చూసినాం గొప్ప జనము ఏరితిగా మరణిస్తారన్న విషయాన్ని ఎక్కడ చూసినాం ఆరో ఆరో అధ్యాయంలో చూసినాం ప్రాణం ఆరో అధ్యాయంలో చూడండి ప్రాణ గ్రంథం ఆరో అధ్యాయంలో ఏరితిగా ఈ నాలుగవ గుర్రానికి అధికారం ఇచ్చిండు వాటి మీద ఏడవ ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము ఒక గుర్రము కనబడెను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు కాబట్టి ఈ గుర్రం మీద ఉన్నవానికి మరణం మీద అధికారం ఇచ్చిన దేవుడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఎవడి మీద అధికారం ఇచ్చాడు ఎవడి మరణం ఎవడి జీవితం మీద అధికారం ఇచ్చాడు దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాని వెంబడించాను కాబట్టి అటుపైన వారం చూసినాం మృత్యు అంటే ఏంది పాతల లోకం అంటే ఏంది అనేది దీర్ఘంగా మనం ధ్యానించినాం ఇప్పుడు చూడండి ఖడ్గము వలనను కరువు వలనను మరణము భూమిలో నుండు క్రూర మృగముల వలనను అంటే నాలుగు విధాలుగా భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగమైన భాగము అధికారము వానికి ఇవ్వబడును వానికి అధికారం ఇచ్చిండు త్రిమోతి రాష్ట్ర పత్రికలో ఒక విషయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు తిమోదీతో ప్రతి అధికారము పైనుండి ఇవ్వబడాలా ఇవ్వబడును అనిది ప్రతి అధికారం ఈ లోకంలో ప్రతి అధికారము పైనుంచే ఇవ్వబడింది ఎవరికైనా గాని మంచివాడికే గాని దుష్టునికే గాని సాధువు మనసు కలిగిన వాడికే గాని క్రూర మనసు కలిగిన వాడికే గాని ఎవరికైనా గాని అధికారం అనేది పైనుంచి ఇవ్వ ఇవ్వబడాల్సిందే ప్రతి పొలిటీషియన్ కి ప్రతి మినిస్టర్స్ కి ఎవరికైనా గాని ఏ అధికారికైనా గాని పైనుంచి ఇవ్వబడాల్సిందే అధికారం దేవుడే ఇవ్వాల మంచి వాడికే గాని ఉదాహరణకి నెగ్గద్దేశాన్ని రాజుగా ఎవరు నియమించారు ఫరుని రాజుగా నియమించింది ఎవరు అసరు మీద రాజుగా నియమించింది ఎవరు పాత నిబంధన కాలంలో చూస్తాం మనం అవన్నీ ఆ రాజుల కాలంలో వాళ్ళందరినీ రాజులుగా నిలబెట్టిందే దేవుడు అని ఉంది వాక్యం ఫరో సేవకుడు నెబద్ నా సేవకుడు అని అన్నాడు దేవుడు తన నోటి ద్వారా ఆ మాటలు కాబట్టి వారిని ఆయన సేవకులు ఎందుకు తయారు చేసుకుండు ఒక పని అంతే వారికి ఎందుకు అధికారం ఇచ్చిండు ఒక పని ఆ పని నెరవేరాలా కాబట్టి అధికారం ఆయన డైరెక్ట్ గా పనిష్ చేయొచ్చు తన బిడల్ని కానీ ఎందుకు పనిష్ చేయడు ఆయన డైరెక్ట్ పని చేస్తే శాశ్వతంగా నరకానికి పోతారు వాళ్ళు అందుకని ఆయన ప్రేమ మీరు ఇది అర్థం చేసుకోవాలి బాగా దేవుని ప్రేమ ఏ రీతి ఉంటుంది మనము మరణం నరకానికి పోకుండా అడ్డగించడం కొరకు ఆయన ప్రేమిస్తాడు ఏ రీతిగా ప్రేమిస్తాడు ఆయన తట్టు తిరగడం కొరకు ఆయన తట్టు తిరగాలంటే ఏం చేయాలా నువ్వు నీ నువ్వు సవాల్ చేసినవు ఇందాక వాక్యం చేసినట్లు మాలాఖీ గ్రంథంలో దేవునికి విరోధంగా మేమెందుకు తిరగాల నీ తట్టు అని సవాల్ చేసే మనుషుల క్రైస్తవ జీవితం ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అత తిరుగుబాటుతనం చేసినప్పుడు ఆయన ఎంతో జాలి ఆయన పనిష్ చేస్తే శాశ్వతంగా నరకానికి పోతారు కాబట్టి ఆయన ఆ రీతిగా వాళ్ళని కోనీయకుండా నరకానికి వారికి బుద్ధి కలనం కొరకు శత్రులకు అప్పగిస్తున్నాడు శత్రులు వారి మీద వారి మీద భారం ఎక్కువ చేసినప్పుడు బానిసత్వంలో వారు ఆయన సన్నిహితం ఇది విధానం పాత నిబంధన కాలం అంతా న్యాయధిపతుల గ్రంథం అంతా అదే విశాఖ రకరకాల దేవతలను పూజించారు పూజించినప్పుడు దేవుడికి కోపం వస్తుంది వాళ్ళ మీద కోపం వచ్చి ఒక శత్రువుని లేపుతాడు ఆ శత్రువు రాజు వచ్చి వీరి మీద పడతాడు వారిని అందరిని బానిసలాగా తీసుకొని బానిసత్వంలో బాధతో ఏడుస్తూ ప్రార్థన చేసేటప్పుడు వారికి ఒక న్యాయధిపతిని లేపుతాడు ఆ న్యాయధిపతి ఆ శత్రువు బందగల నుంచి విముక్తి కల్పించి తీసుకుని కొంతకాలం దేవుని సిద్ధిస్తారు పనులు అర్పిస్తారు వదనాలు చెప్తారు థ్యాంక్స్ లాట్ సాక్ష్యాలు చెప్తారు మళ్ళా యథావిధిగా ఇంకొక దేవతను పూజించారు మళ్ళా శత్రుకు అప్పగించారు న్యాయాధిపతుల గ్రంథం అంతా అదే న్యాయధిపతుల గ్రంథమే కాదు మళ్ళాకి గ్రంథంకి వచ్చేటప్పటి వరకు కూడా అంతా అదే ఇసల్పల్లి ఎప్పుడు ఆ రీతిగానే జీవించారు కానీ ఇసల్పల్లి అనేది ఆత్మీయమైన సూచన రెండు ఇసాల గుంపులు లేవు బైబుల్లో రెండు యూదా గుంపులు లేవు అసలైన యూదుడు బయటికి యూదైన వాడు యూదుడు కాడు అని రోగి రాష్ట్రపతిగా రెండవ ఎనిసలం మనం బాహ్యానికి యూదునైన వాడు యూదుడు కాడు అంతరంగ యూదున్గా మార్చబడ్డవాడే అసలైన యూదుడు అనుంది వాక్యం కాబట్టి యూధ గోత్రే అది శరీరమైంది కాదు ఇసలా పుట్టింది కాదు అబ్రాహ్మ దేవుని బిడ్డ ఎట్ల పుట్టడం వలన అయిందా కదా కాబట్టి అంతరంగంగా మనల్ని యూదులుగా మార్చుకుంది మన ప్రభు ఉన్న విశ్వాసమే మన ప్రభు మరణ భూస్థాపన పునరుగం ద్వారానే మనందరినీ అంతరంగ మందు యూతంగా మార్చుకున్నాడు హృదయ సున్నితి అనుకరించి ఇంకటి బాహ్య సున్నతిలో ఏమి లేదు అంటాడు దాంట్లో ఏం విలువ లేదు అంటాడు నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా దానికి అర్థం లేదు అంటాడు కానీ హృదయ సున్నతి నీకు చాలా అవసరం అది మన ప్రభు తప్ప ఎవరివరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తారు అక్కడ రోజు రాష్ట్ర అధ్యాయము తర్వాత పదకొండవ అధ్యాయంలో కాబట్టి ఆ రీతిగా చేసుకుని మనల్ని ఇసరదలుగా మార్చుకున్నాడు ఇప్పుడు యువ సమాప్తిలో నిజమైన ఇస్రాయిల్ పైలనేది శారీరకమైనది కాదు పాత నిబంధన కాలంలో కూడా కాదు వాళ్ళు ఎందుకు ప్రవక్తలను చంపారు ప్రవక్తలు అంతరంగ మందు యూదులుగా మార్చబడ్డ ఉన్న యూధులు వాళ్ళని చంపారు కృత నిబంధనకు కూడా జరిగింది అదే అంతరంగ మందు మార్చబడ్డ శిష్యులని శారీరకంగా ఉన్న యూదులు మరణానికి అప్పగించారు ఏ రీతిగా తేళ్ల చేత రోమా రోమా సైనికులు తేలిలాగా ఉన్నారు వీళ్ళు ప్రధాన యాజకుడు వారి తన చుట్టూ ఉన్న యాజకులు సర్పణులాగా ఉండి వాళ్ళందరు జమ అయిపోయి మనడానికి అప్పగించారు మన ప్రభుని దాని తర్వాత స్తెఫెన్ కాలంలో చూస్తే స్టెఫెన్ అక్కడికి అప్పగించారు సర్పలు తీళ్ళు అప్పగించినవి మనకి యుగ సమాప్తిలో కూడా అంతే అది విధానం అది దేవుడు మనకు చూపించింది మొదటి కాబట్టి ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అన్నప్పుడే ఇర్మియా గ్రంథంలో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు చూడండి మరోసారి నువ్వు ఇంకా వారి గురించి ప్రార్థించదు వాక్యం ఈ విషయం బాగా తెలుసుకోండి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ విషయం మనతో కాదు మనం ఈ వాక్యాన్ని స్వీకరిస్తే ఈ రోజుకి బయలుదేరి అయిపోతుంది కానీ మనం ఆ వాక్యాన్ని ఆ రీతిగా అర్థం చేసుకోవద్దు ఇది ఇర్మియా కొరకు చెప్తున్నాడు నీ కొరకు నా కొరకు కాదు ఇర్మియా నువ్వు వారి గురించి ప్రార్థించొద్దు ఎందుకంటే నేను విసిగి చెందిన వాళ్ళ మీద కానీ ఇర్మియా అంటున్నాడు చూడండి పదమూడవ అందుకు నేను అయ్యో ప్రవణ యోహువా మీరు కడ్గము మీకు క్షామము కలగదు ఈ చోటును నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా ఇరవే అంటున్నాడు ప్రవ్వా నువ్వేమో వారిని శిక్షిస్తా వారిని మరణానికి అప్పగిస్తా అంటున్నావు ఖడ్గం చూడ ఖడ్గం చేత కరువు చేత శామం చేత అంటే రోగం చేత క్రూర మృగముల చేత ఇందాక విన్నావు ప్రాణంలో కొత్త నిబంధనకు వస్తే ఎక్స్ట్రా డోస్ ఇక్కడ మూడే ఉన్నాయి అక్కడ ప్రాణబృందంకొస్తే క్రూర మృగంలో కూడా అప్పగిస్తాడు అంటే అవి ఏందో మనకు తెలియదు సింహాలకి ఇస్తారా మాలి అది ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఆ విషయం కానీ క్రూర మృగములంటే ఏ రీతి కూడా మనకి కాబట్టి ఈ సేవకులు ఈ రీతిగా ప్రకటిస్తున్నారు ప్రవ్వ మీరు కడ్గము చూడరు మీకు క్షామము కలగదు ఈ చోటును నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదని ప్రవక్తలు వారితో చెప్తున్నారు అంటే వారిని మోసగిస్తున్నారు ప్రవ్వా ఈ ప్రవక్తలు మీరు కడ్గము చూడరు మీరు క్షమం మీకు ఏం కష్టం కాదు మీరు సమాంతంగా ఎత్తబడతారు మీకు అంత సమాధానం ఉంటది వాళ్ళు ప్రవచిస్తున్నారు ప్రవ్వా అని అంటున్నాడు అప్పుడు యహోవా నాతో ఇతను ప్రవక్తలు నా నామంను బట్టి అబద్దములు ప్రకటించున్నారు ఇది ప్రపంచమంతట జరగాల్సిందే ఒక్క వ్యక్తి గురించి మనం ఎప్పుడు మాట్లాడడం ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడితే మనలో ఒక బలహీనత వస్తుంది వాటి మీద ద్వేషం పెంచుకున్నామేమో మనం వాటి మనం ఎప్పుడు ఒక పాస్టర్ గురించి ఎప్పుడు వ్యతిరేకంగా చర్చ్ గురించి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడడం ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడడం కూడా ప్రపంచమంతటా గ్లోబల్ స్కీల్ అంటాం అంటే ఒకేసారి ప్రపంచమంతటా ఈ వ్యవస్థ ఉన్నది ప్రపంచమంతటా మతపరమైన జీవితం ఈ రీతిగా తయారైనది అన్న విషయాన్ని చూపిస్తుంది మనం దాన్ని అట్లనే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయనకి ఒక్క ఒక స్థలానికి పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ దేశము అంటే అర్థమవుతుంది కానీ యుగ సమాప్తిలో ప్రపంచమంతటా విస్తరించేది జనం కాబట్టి ప్రపంచమంతటా ఉన్న ఇస్రాయల్ ఎవరు క్రైస్తవులే కాబట్టి వారి గురించి చెప్పబడిన వాక్యం కాబట్టి ఇది ప్రపంచమంతట ఉన్న మతపరమైన క్రైస్తవ సంఘానికి సంబంధించింది నానామను బట్టి అబద్దములు ప్రకటించినారు నేను వారిని పంపలేదు ప్రపంచమంతర జరుగుతున్న నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును చూడండి వాళ్ళు చూసే దర్శనం ఏంది ఈరోజు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను నువ్వు ప్రకటన చేయించున్నారు వారి హృదయంలో ఏం పుడుతుందంట అసత్య దర్శనము నిజమైన దర్శనం కాదు ప్రభు నుంచి వచ్చిన అసత్య దర్శనం అంటే దుష్టి నుంచి వచ్చిన దర్శనాలు కాబట్టి వాళ్ళు దుష్టి నుంచి వచ్చిన దర్శనాలు ఎందుకంటే వాళ్ళు అబద్దంతో నిబంధన చేసిన పేవారం చూసిన మనం వాళ్ళు అబద్ధంతో మరణంతో నరకంతో నిబంధన చేసుకున్నారు ప్రవాహము వల్లే మా మీదకి వచ్చినను ఉపద్రవము మాకేమి కాదు అని తీర్మానించుకుంటున్నారు జలపాలలో కూడా అదే జరిగింది కదా నోవా కాలంలో కూడా అదే జరిగింది కదా మాకు ఏం కాదు నలభై ఏళ్ళు వర్షం పడస్తుంది ఏడారిలో అని అనుకున్నారా లేదా మా మీదకి ఏమే కానీ వచ్చి అమాంతంగా అందరూ తీసుకొని పోయింది ఎవ్వరిని విడిచిపెట్టింది ఎవ్వరిని విడిచిపెట్టలేదు ఒక నోవా కుటుంబం తప్ప అందరూ కొనిపోబడిరి అని అక్కడ వాక్యం కానీ మతపరం మీద ఏమంటుందంటే కొనిపోబడ్డవాడు ఎత్తబడ్డవాడు వాడు పరిశుద్ధుడు విడవబడ్డవాడు వాడు కాపీ అని మతం బోధిస్తుంది ఉల్టా బోధిస్తుంది మన ప్రభు బోధకి ఉల్టా మత ఇర జనం మనం ఎన్నిసెలవు ఇష్టం జలప్రలయము వచ్చి వారిని అందరినీ కొనిపోయేను అలాగనే మనుష దినమున ఉండును అన్నాడు కాబట్టి జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది పాపలని కొనిపోయింది విడిచిపెట్టింది ఎవరిని పరిశుద్ధులని ఈరోజు మతమైన బోధ ఉల్టా చేసింది దాన్ని ఎందుకంటే సైతాను బుద్ధి ఎప్పుడు ట్విస్ట్ చేయడమే కదా వాక్యాన్ని విడబడ్డవాడు పరిశుద్ధుడు కొనిపోపడ్డవాడు అని ఉందా చెప్తారు అట్లా విడవడ్డవాడు పాపి కొనిపోపడ్డవాడు పరిశుద్ధుడు అని ఉల్టా చేసింది బోధ ప్రపంచమంతట ఇదే ర్యాప్చర్కల్ బోధ నేను చాలా స్ట్రాంగ్ గా ఖండిస్తా ఎక్కడ పోయినా గానీ ఒకటేసారి ఒకటేసారి ఉంటుంది అవకాశం అంతే ఒప్పుకోరు ఎందుకంటే ఇది రక్షణ కృపకలము ప్రభు రాకడ సమయము అనేది పాట పాడతారు అందులో ఇదే రీతి ఉంది సియోను గీతంలో విన్నవారు వెళ్ళెదరు తక్కినవారు విడబడేదారు అని పాట ఆ పాట ఉంది అందుకే ఆ పాట అర్థం చేసిన నేను దాన్ని బంద్ చేసిన పాడడం ఎందుకంటే అది అబద్దపు పాట అబద్ధకు బోధ సంబంధించిన పాట అది ఇంగ్లీష్ లో కూడా ఒక మంచి హిమ్ విజన్స్ ఆఫ్ ఫ్రాప్చర్ అంటే అందరు ఎత్తపడతా ఉంటారు బ్లెస్డ్ ఆ అని ఇంగ్లీష్ లో ఒక హిమ్ ఉంది అందులో కూడా బ్లెస్సెడ్ అశ్యూరెన్స్ అంటే ఏంటంటే బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదకరమైన నిరీక్షణ అస్యూరెన్స్ అంటే మీకు నిరీక్షణ కోప్ ప్రామిస్ బ్లెస్సెడ్ అశ్యూరెన్స్ అంటే ఆశీర్వదకరమైన నిరీక్షణ ఏంది అంటే తర్వాత ఉంటుంది ఎత్తబడుట ఆశీర్వాదకరమైన నిరీక్షణ కేవలం ప్రభులనే ఉంది కానీ ఎత్తబడటో లేదు అసలు ఎత్తబడ లేనే లేదు ఎక్కడ బైబిల్లో వాక్యం ఉనింటే పాత కాలంలో ప్రవచనాలు ఎన్నో ఉండేవి పాత నిబంధన కాలంలో ఒక్క వాక్యం లేదు ఎత్తపడ సంఘ సంవత్సరం ఎందుకు లేదంటే అటువంటిది లేనే లేనప్పుడు ఎక్కడ ఉండదు వాక్యం మీరే క్రొత్త నిబంధనలు కొత్త నిబంధన కూడా లేదు ఎంత మందితో చర్చించినా గానీ పలాని పాస్టర్ చెప్పిండు బ్రదర్ చెప్పొచ్చు పలాని పుస్తకాలు రాసిడు బ్రదర్ ఉండొచ్చు బైబిల్లో ఉందా బైబిల్ చదవరు కాబట్టి వాళ్ళు ఏదైనా పుస్తకాలు చదివేసి వచ్చి చెప్తా ఉంటారు కాబట్టి అసలైన బలహీనత అక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళు అబద్దంతో నిబంధన చేసుకున్నారు అబద్దాన్ని స్వీకరించే వాళ్ళు అబద్దాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వారికి నాకు ఏమి కలగదులే నేను అమాంతంగా ఎత్తపడతాననుకుంటున్నారు కానీ కొనిపోబడ్డ వాళ్ళందరూ దుష్టత్వంలో ఉన్నవారు నోవా కాలంలో దేవుని వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు బహు చెడగా జీవించిన వాళ్ళు జలము ఎవరిని విడిచిపెట్టింది నోవా కుటుంబాన్నే కాబట్టి విడుదల పొందింది పరిశుద్ధుల నీతిమంతుల కుటుంబం కొనిపోబడింది పాపుల జీవితాలు అని ప్రభువు చెప్తున్నాడు మనంగా చెప్తుంది మతేశ్వర తిరుమల ఉల్టా చేసుకుని దాని అబద్దాన్ని స్వీకరించి ఈరోజు అందరు ధీమాగున్నారు నాకేం కాదు నేను అమాంతంగా ఎత్తబడతా కానీ ప్రవ్వే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ఎరిమి అవుతాను వీరు ఎందుకు ప్రవ్వా ఈ పాసా చిట్ట ప్రకటిస్తున్నారు ప్రవ్వా అంటే నేను వాళ్ళని పంపలేదు వాళ్ళు ఎందుకు అలా చెప్తుండ్రు చూడండి మరోసారి వారు అసత్య దర్శనమును శకునమును అంటే వీళ్ళు శకునాలు చూస్తున్నారు శకునం అంటే తెలుసా మీకేందో మంచి శక్కునంటారు మంచి దినము చెడ్డ దినం పెండిళ్ళకి వస్తే ఈ రోజు కూడా మంచి దినాలు చూస్తారు క్రిస్టియన్స్ నాకు తెలుసు ఈ రోజు మంచి దినం కాదు అంటారా లేదా చర్చిలో నేను చెప్తున్నా పాసర్స్ చెప్తారు పాస్టర్స్ తెలుసు ఆ తిత్లు నక్షత్రాలు తెలుగు క్యాలెండర్ ఉంటుంది ఒకటేమో బియ్యన్ క్యాలెండర్ పెట్టుకుంటాడు ఇంకోటేమో తెలుగు క్యాలెండర్ పెట్టుకుంటాడు వాడు తితులు నక్షత్రాలు చేసి ఈ రోజు ఏం పెట్టుకుంటావు పెట్టుకుంటాడు సండే పెట్టుకుంటాడు సండేట్లా పెట్టుకుంటావు సండే చర్చ కదా వేరే డేస్ పెట్టుకో ఏదైనా మంచి రోజు పెట్టుకోడు అర్థం అవుతుంది మీకు సరే అదొక ఎగ్జాంపులే కానీ నేను చెప్పేది వీరు శకునములు చూసేవారు అంటే వాళ్ళకి తెలుసు మంచి రోజులు చెడ రోజులు ఏందనేది దినాలు వస్తే వాళ్ళ దినంలో ఆచరించడం అనేది ఇక్కడ నుంచి వస్తుంది వాక్యం మాయా తంత్రమును తమ హృదయమున పుట్టిన వంచన వంచన అంటే మోసం అబద్ధం అన్నట్టు వాళ్ళ హృదయంలో మోసం కుడతాది ఎందుకు కుడుతుంది సైతానికి అవకాశం ఇస్తే వాళ్ళు హృదయంలో కూర్చుంటాడు అని ప్రవక్తల హృదయంలో సైతాన్ని కూర్చుంటాడు అని ఇంత డైరెక్ట్ గా చెప్పని అవసరం లేదు కదా తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు వాళ్ళు ప్రకటన చేసేది అంతా అబద్దము అని చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇర్మి ఎందుకు ఇర్మిక అనుమానం రావాలంటే నేను ఒక్కరిని ఒకలాగా చెప్తున్నాను వాక్యము వాళ్ళంతా ఇంకొకలాగా చెప్తున్నారు వాక్యం అని ఇర్మే అనుభవం రావాలి కదా మళ్ళీ ప్రభువ నాకు చెప్పు నేనేమో ఒకలాగ చెప్తున్నాను వాళ్ళేమో ఇంకొకలాగా చెప్తున్నారు మళ్ళీ నువ్వు వాళ్ళని పంపించినవా నన్ను పంపించినవా అన్న అనుమానం నాకు రావాలి కదా నేను నాకు తెలుసు మీకు ఎంత మందికో అనుమానం వచ్చింది ఇక్కడ రాలేదంటవా ఇక్కడ మీ అందరికి ఇది వింటున్న బాఖ్యం దేవుడి నుంచి వచ్చిందా అన్న అనుమానం వచ్చింది ఖచ్చితంగా మీకు ఒకరోజు వస్తుంది ఎందుకంటే అది విధానం అది ఆయననే కావాలని అనుమానం పుట్టిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన లేఖనాలను పరిశోధించామని చెప్పింది నువ్వు నేనేదో చెప్తున్నాను కదా నువ్వు నువ్వు నువ్వు ధీమాగా స్వీకరించాది కాదు ఉన్న నువ్వు దాన్ని వివేచించాలా నీకు వివేచనం చాలా అవసరం కాబట్టి వాడు ఎవరు రూపకంగా వచ్చినా మోసగిస్తాడు మన రూపకం కూడా రావచ్చు అందుకు మీరు వివేచించాలి మీరు బెరియన బెర్యన్ లాగా తయారు కావాలి అపసారాన్ని చూస్తాం మనం బెరియన్ల గురించి ఎవరు వాక్యం చెప్పినా వాళ్ళు పరిశీలించారు ఆ వాక్యాన్ని వాక్యానికి వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించి దాన్ని స్వీకరించిరు వాళ్ళు అందుకే వారు గనులు తెసలోనికుల కంటే గనులు అంటే బైబుల్ అంతటా సంఘంలో మంచి జ్ఞానం ఉంది కానీ పుల్యూట్ అయిపోయింది జ్ఞానం అంటే ఏమంటారు దాన్ని పులిసిపోయింది పులిసిపోయింది చెడిపోయింది తెసలోని కాలో ఇట్లాంటి బోధ వచ్చింది ఎతడ బోధొస్తే దాన్ని ఖండించండి నేను అక్కడ ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇట్లాంటి వచ్చినప్పుడు అంతా ఖండించాడు ఎందుకంటే దుష్టుడు అక్కడ కూడా ఉన్నాడు ఇప్పుడు కూడా వాడే ఉన్నాడు వాడిని తెలిసి ఎట్లా మోసగించాలి దేవుని బిడ్డల్ని ఈసల్ఫాన్ని అందరినీ మోసగించిండ చిన్న గుంపును తప్ప పదిహేను సంవత్సరాలు యుగ సమాప్తిలో కూడా అదే జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు ప్రభు కావున నేను వారిని పంపకపోయినను నా నామంను బట్టి చూడండి నేను వారిని పంపకపోయినను నా నామంను బట్టి వాళ్ళు ప్రకటిస్తూ ఇస్తారు ఏమని ప్రకటిస్తానంటే నీకేం కాదు నీకు సంపూర్ణంగా సమస్తంగా దేవుడు సమకూరిస్తాడు నిన్ను సమృద్ధిగా ఆశ్రదిస్తాడు నీకు సమృద్ధిగా ఇది ఇస్తాడు నీకు అది ఇస్తాడు నీకు ఇది ఇస్తాడు ఇతనే ఉంది వాక్యం మీరు ప్రతి ఆధ్వారాలు ఏ టీవీ ప్రోగ్రామ్లు చేసినా నీకు అది ఇస్తాడు నీకు ఇది ఇస్తాడు నీకు అది ఇస్తాడు నీకు ఇదిస్తాడు మనుషులకు కూడా కావాల్సింది అదే కదా డబ్బులు కావాలా ఆస్తి అంతసులు కావాలా సమృద్ధికి కావాలా సుఖం కావాలా ఏషావు జీవితం అంటాం దాన్ని సుఖానుభవం కావాలా మనుషులకి అది ఏషావు బుద్ధి కాబట్టి యుగ సమాప్తిలో ఏ ప్రార్థనా అంశం చూసినా ఇవే నాకు అది కావాలా నాకు ఇది కావాలా నాకు అది కావాలా ఇది కావాలా ఈ లోకంలో ఉన్న వస్తువులే కావాలా పరలోకంలో ఉన్న ఏమైనా కావాలన్నా ఒక ప్రార్థనా అంశం ఉండదు దానికి సంబంధించినవి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎటు ప్రార్థన ఎటువంటి ప్రార్థనాలున్నా నాకు ఈ లోకంలో ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అదే తిరుగుతా ఉంటారు తలకాయలు క్షేమైన ఆహారమే అక్షమైన ఆహారం గురించి ఎవరు అడగడు ఎవ్వరు ప్రార్థన చేయరు ఉపాసం కూడా దాని కొరకు ఉండరు నేను వారిని పంపకపోయినను నా నామంను బట్టి ఖడ్గమైనను క్షేమమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పచ్చు అబద్ధ ప్రవచనములు ప్రకటించచ్చు ప్రవక్తలను ప్రకటించు ప్రవక్తలను గూర్చి యోహోవా ఇలాగో సెలవిస్తున్నాడు కాబట్టి వీళ్ళంతేం చెప్తారు అంటే ఈ చుక్కలు చుక్కలు గుర్రం లేక పాండురవర్ణం గుర్రం ఏంటంటే సర్పములు తేళ్లు కలిసిన గుంపది అది వింతరకమైన గుంపు ముందున్న గుర్రాలు ఒక గుంపు లేక తెల్ల గుర్రాలు అంటే గొప్ప సాదృశ్యం ఎర్ర గుర్రం అంటే తేళ్లకి సాదృశ్యం నల గుర్రం అంటే మళ్ళా తేలకి సాదృశ్యం అవన్నీ కలిస్తే సర్పములు తేళ్ల గుంపు సాదృశ్యం అదే చివరి గుర్రానికి సంబంధించిన బోధ మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది వీళ్ళకి ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను లయమగుదురు వీళ్ళందరూ మరణిస్తారు ఈ ప్రవక్తలంతా ఖడ్గం వలన మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఇంకా ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం పదహారవ వచనం వారు ఎవరితో అట్టి ప్రవచనంలో చెప్పుదరో అంటే గొప్పచనం గురించి మాట్లాడుతుండీ ఇక్కడ వారు ఎవరితో అట్టి ప్రవచములు చెప్పు ఆ జనులు క్షామమునకును కడ్మునకును పాలై ఎరుసలేము బీధులలో పడవేబడెదరు నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించేదను మా మీదకి ఏమి రాదనుకున్నాను మా మీదికి ఏమి రాదు ఉపద్రము మా మీదికి జలప్రాలయం ప్రవాహం వల్ల వచ్చినను మాకేం కాదు అనుకుంటున్నారు కానీ అదే తీసుకొస్తా వాళ్ళ మీదికి అంటున్నాడు ఇక్కడ చూడే వారి మీద తీసుకొస్తా ఆ ప్రవక్తల ప్రవచనాలు విని మోసపోయిన గొప్ప జనం మీదికి ఆ ఖడ్గమి తీసుకుని వస్తా అంటున్నాడు కాబట్టి గొప్ప జనము ఏరీతిగా మరణిస్తుంది అన్న విషయాన్ని ప్రభు చూపిస్తున్నాడు యుగ సమాప్తిలో అది గంభీరంగా జరుగుతుంది అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది సరే దాంతో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి ఈ రోజు ఈ వాక్యాన్ని ముగించుకుందాం చివరికి ఏం జరుగుతుంది వీరిని ఏరీతిగా దేవుడు ఖడ్గం క్షమ వల్ల మరణానికి అప్పగిస్తాడు ఈ ప్రవక్తలు లేక సర్పములు తేళ్లు ఏరీతిగా మరణిస్తాయి అన్న విషయాన్ని ఉపమానైతే చూపిస్తుండే దాని తర్వాత ప్రణం బృందం ఆడవ అధ్యాయంలో మరి విశేషంగా వారి గురించి చూపిస్తారు చూడండి ప్రణవ బృందము ఆడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇవన్నీ మనం ఎన్నిసార్లు ధ్యానించినము ఇప్పుడు సీక్వెన్స్ గా ధ్యానించినాము అంతే తేడా ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో జ్ఞాపకం లేదు గాని మనం ఖచ్చితంగా వీటి గురించి ధ్యానించినాం వచనంలో ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన ఒక పాస్సార్ చెప్తుంటే నేను విన్నాను టూ థౌసండ్ నైన్ లోనే ఎప్పుడు అది జరిగింది అది మీరు చెప్పాలి ఎప్పుడు జరిగింది అది పది సమస్య పెద్ద భూకంపం జరిగింది కదా ఇండోనేషియా ఇండోనేషియా భూగ సముద్ర గర్భం పెద్ద భూకంపం జరిగితే ఆ నీళ్లు ఎంతో హైట్ ల లేసి కొన్ని ద్వీపాలే మాయమైపోయినాయి ఈరోజు ద్వీపాలు ద్వీపాలు కొట్టుకోపోయినాయి అందులో ఎన్ని కుటుంబాలు అడ్రస్ లేకుండా కొన్ని దేశాలే దేశాలు కొట్టుకోపోయినాయి అందులో చిన్న చిన్న చిన్న చిన్న పట్టణాలు దేశాలన్నీ కొట్టుకోపోయినాయి అందులో అంత పెద్ద భూకంపము చరిత్రలో ఎప్పుడు జరగలేదంట దాని తర్వాత ఇంతవరకు మన జరగలేదు కాబట్టి ఈ ప్రవచనం అక్కడ నెరవేరింది అనేసి ఒక పాస్వా చెప్తుంటే నేను విన్నా కానీ మనకు తెలుసు ప్రకృతి ప్రకృతి సహజంగా అది కావచ్చేమో కానీ ప్రపంచం అందరూ అది భూకంపం ఒక దేశంలో జరిగింది అది కానీ ప్రపంచం జరగాల ప్రవచనం నెరవేరాలంటే లేక అక్కడక్కడ భూకంపాలు అన్నాడు కాబట్టి ప్రతి దశలో ప్రతి స్థలంలో భూకంపాలు జరగాల ఒకటే స్థలంలో కాదు ఒకవేళ కరెక్ట్గా కావచ్చు కానీ మనకు అర్థం ఏంటంటే అవి అవి ఆత్మలో మారిపోయినాయి కాబట్టి పెద్ద భూకంపం దీనికి సంబంధించిందంటే గొప్ప జనం మరణించడం అనేది భూమి జనం నాకు కాబట్టి పెద్ద భూకంపం ఆరో ముద్ర అంటే చివరి ముద్ర ఏడవ ముద్ర ఆరో ముద్ర అంటే చివరి ముద్ర తెరవ ఈ ము సమస్య బోధామని అనుకున్నాను ధ్యానిస్తాం దీర్ఘంగా ఇక్కడ వద్దు గాని ఏం జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు పెద్ద భూకంపం కలిగిన కాబట్టి గొప్ప జనం అక్కడ మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పెద్ద భూకంపం అంటే అర్థం అది దాని సూర్యుడు కంబలి వలె నలుపాయను రక్తవర్ణమాయను కాబట్టి కంబలి అంటే ఏంటిది కంబలి అంటే గొంగలి టైప్ కదా బెడ్షీట్ వేసుకుంటారు కదా ్లాంకెట్ కంబలి వాళ్ళే నలిపోయిందట కంబలి నలిపోతుంది నలుపు కదా ఊర్లో వేసుకుంటారు కరెక్ట్ గోలలో వేసుకుంటారు అదే కదా కంబలి అంటే కాబట్టి ఇప్పుడు చూడండి సూర్యుడు కంబలి వాళ్ళే నలుపాయను మీరు అనుకోవాలా నిజంగా శరీరకమైన బోధ అయితే ఇది నిజంగా సూర్యుడు నలపైతాడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ సూర్యుడు కదా అది ఎప్పుడన్నా నలపైతదా ఎప్పుడు నలుపుకోవాల మాడిపోతే నలపవుతుంది అంటారు అది నలిపతదా చెప్పండి ఈ లోకంలో వెలుగు అనేది సూర్యునించే వస్తుంది ప్రతి నక్షత్రానికి ప్రతి చంద్రునికి కూడా వెలుగు సూర్యునించి వస్తుంది మొత్తము సృష్టిలో వెలుగంతా ఈ లోకంలో సూర్యు రావాల్సిందే వేరే ప్లానెట్స్ కి వెలుగు రావాలంటే కూడా సూర్యు రావాల్సిందే సూర్యుడు అన్నింటికంటే ముఖ్యం అందుకే మన ప్రభుని నీతి సూర్యుని తను పోలిస్తామంటే అందరూ ఆయన నుంచి జీవాన్ని పొందుకోవాలా అందరూ ఆయన నుంచి వెలుగును పొందుకోవాలి ఆయన అందుకే ఈ లోకానికి వెలుగైన అవన్నీ ఆయన సూచించినవాడు అంటే ఆయన దానికంటే ఇంకెంత పవర్ఫుల్ అనేది మనం ఊహించుకోవాలి కాబట్టి ఇక్కడ మటుకు సూర్యుడు కంబలి వలె కాబట్టి సూర్యుడు చంద్రుడు అంటే ఈ నాలుగవ గుంపు నాలుగవ గుర్రానికి సంబంధించిన బోధి చుక్కల చుక్కల గర్వం లేక పాండుర వర్ణం వింత ఇవి కలిసిపోతాయి కాబట్టి కాబట్టి ఏం జరుగుతుంది గొప్ప జనం మీద భూకంపం గొప్ప జనం అంతా మరణిస్తారన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దాని తర్వాత సూర్యుడు కంబలి వలె నలుపాయను అంటే సూర్యుడు అంటే తేళ్లకు సాదృశ్యం తేళ్లు ఖచ్చితంగా మరణిస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత చంద్రుడు అంటే సర్పములకు సాదృశ్యం కాబట్టి చంద్రబింబము రక్తవర్ణమాయను అంటే సర్పములన్నీ మరణిస్తాయి రక్తవర్ణం అంటే సంపూర్ణంగా రక్తం దార పోయాయాల్సి వస్తుంది అవి అవన్నీ మరణించక తప్పవు అన్న విషయం వాల్ వాళ్ళని కొట్టుకొని చచ్చిపోతారు అది అసలైన విషయం చెప్పాలంటే వాల్ కొట్టుకుంటారు అన్నట్టు ఒకరికొకడు ఒకరికొకడు కోపంతో కత్తులతో కొట్టుకొని వాళ్ళంతా ఆ రీతిగా దేవుడు అట్లా అప్పగిస్తాడు వాళ్ళని మరణానికి విషయం జ్ఞాపకం చేస్తుంది ఫస్ట్ మట్టుకు గొప్ప జనం దాని తర్వాత సూర్యుడు మరణిస్తాడు దాని తర్వాత చంద్రుడు మరణిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపన్నెండవ పదమూడవ వచ్చరం పెద్ద గాలి అంటే శ్రమల కాలం అర్థం పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను బాగా చేసుకోండి ఇవన్నీ తిరిగి తిరిగి జ్ఞాపకం చేయబడుతుంది మనకి యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తిరిగి తిరిగి చెట్టు ఉప్మాతిగా మతపరమైన జీవితం లేక సంఘానికి సాదృశ్యం క్రైస్తవ సంఘానికి సాదృష్టం ఉలివ చెట్టే గాని అంజురపు చెట్టే గాని ద్రాక్ష చెట్టే గాని ఏవైనా దేవుని బిడల సహవాసానికి సాదృశ్యం యుగ సమాప్తిలో దేవుని సంఘం ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ పెద్ద గాలి దాని మీద విసిరి పెడినప్పుడు ఏం జరుగుతుంది ఆ చెట్టు కన్న చెప్తున్నాడు అకాలకు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయేను వాగర్థం చేసుకోండి ఆకాశపు నక్షత్రములు అంటే మీరు నక్షత్రాలు రాలతే అక్కడ అంతేనా అంజనప్పు చెట్టు నుంచి అకాలపు కాయలు అకాలపు కాయలు అంటే పండ్లు కాకముందే రాలిపోతాయి ఇప్పుడు ఈ సీజన్ తుఫాన్ లాగా లేక గాలి మామిడి చెట్టు పూత రాలిపోతుంది చిన్న చిన్న రాలిపోతే నీకు మామిడి కాపు రాదు ఈసారి అట్లా రాకుండా ఉండాలనేసి అంత ప్రార్థిస్తుంది వాళ్ళు సరే నీకు కూడా మామిడి పండ్లు తినాలనుకుంటే మీరు అట్లనే ప్రార్థన చేయాలి తుఫాన్ రావద్దు పెద్ద గాలి రావద్దు ఈ సంవత్సరం మామిడి పండ్లు బాగా పండాలనేసి అంతే కదా అందుకంటే అది కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటారు అన్నింటిలోకి వెళ్ళా అది కింగ్ అంటారు మామిడి పండు చాలా ముఖ్యమైన చాలా మంది రైతులు మామిడి పండ్లని అమెరికా దేశానికి పంపిస్తారు మస్తు డబ్బులు మంచి పండ్లన్నీ అక్కడ అమ్మేస్తారు పనికిరాని అన్ని మనకి సిటీలకు వస్తాయి హైదరాబాద్ సిటీ మనం ఇక్కడ కూడా పెద్ద పెద్ద మంచి గట్టి అని పంపిస్తారు కాబట్టి అకాలపు పండ్లు అంటే బాగా అర్థం చేసుకోవాలి ఇవి కచ్చి అని అర్థం పండు కానివి అంటే దేవుళ్ళో సంపూర్ణంగా ఎదగనివి అని అర్థం కాబట్టి ఎవరు చెప్పండి ఆకాశ నక్షత్రాలను రాలడం అంటే మన ప్రభు కూడా జ్ఞాపకం చేస్తాడు వెలుగు దూత అక్కడి నుంచి పడవే నేను చూసినా అంటాడు మెరుపు మెరుపు వలె భూమిది పడవే నేను చూసిన అంటాడు ప్రభు కదా కాబట్టి అవన్నీ మనకి ఇప్పుడు జ్ఞాపకానికి నక్షత్రాలు అక్కడి నుంచి అన్ని రాలడం అంటే సర్పంలకు సాదృశ్యం కాబట్టి సర్పంలో అన్ని సరే ఈ నాలుగవ గుర్రము సర్పంలు తేళ్లు కలిసిన గుర్రం అని మనం మినిసల ధ్యానిస్తున్నాం మూడు వారాల నుంచి కాబట్టి యుగ సమాప్తిలో చివరికి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అవన్నీ భూమి రాలెను దాని తర్వాత చుట్టబడిన గ్రంథము వాలే తొలగిపోయాను కదా ఆకాశము ఆకాశ చుట్టబడిన గ్రంథము అంటే స్క్రోల్ అంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబిల్ స్క్రోల్ అని ఉంది పేపర్ ని చూడతే ఎట్లుంటది అట్ట చుట్టబడి తొలిగిపోద్ది అంట అంటే ఎప్పటికీ అనిపించుకోకుండా తొలిగిపోద్ది అంట మీరు అనుకోలే నిజంగా ఆకాశ మండలము అట చుట్టబడుతుందా ఫిజిక్స్ లో అది సాధ్యమా నిజంగా ఆకాశ మండలం పేపర్ లాగా మీరే ఊహించుకోండి అది శరికమైన పోదా కదా ఎప్పటికీ కాదు అట్లా కాబట్టి ఇది మరి దేనికో సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి ఏం చెట్టు అంటున్నాడు అంజురప్పు చెట్టు అంటున్నాడు సంబంధించిన విషయాలు ఇవన్నీ అంజురపు చెట్టు మీద ఉన్న పండ్లు అకరాల పండ్లు అంటే పండనివి పచ్చివి రాలిపోతాయి ఆకాశ నష్ట రాలిపోతాయి అని చెప్తున్నాడు అంటే ఈ చెట్టు ఉపతిగా దేవుని సంఘానికి సాదృశ్యం అందులో పనికిరాని పండ్లవి పండనివి కష్టంగా రాలతాయి అని చెప్తున్నాడు తర్వాత మొత్తము ఆకాశ అంటే దేవుని సంఘమే అట్లా తయారైతుంది చెప్తున్నాడు ఎట్లా అది చుట్టబడి తొలగిపోతుంది అంటే కనిపించకుండా పోతుంది అని చెప్తున్నాడు దాని ఇప్పుడు చూడండి ప్రతి కొండ ప్రతి పర్వతమును సారీ ప్రతి కొండ ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి స్థానములు తప్పెను కాబట్టి కొండలు ఎప్పుడు కూడా సర్పంలకు సాదృష్టం ద్వీపములు సర్పంలోకి సాదృశ్యం నేను అటేట్లారా అంటే ఏం చెప్పండి జేమ్స్టాంగ్ నంబర్స్ నేను రాసుకోలేదు కానీ వాటి ప్రకారంగా చూస్తే కొండలు సర్పంలకు సాదృష్టం సర్పంలోకి నిలయం అవి ఎందుకంటే ప్రతి కొండ మీద ప్రతి పచ్చని చెట్టు క్రింద వాళ్ళు మందిరాలు కట్టుకున్నారు కొండల మీద మందిరాలు కట్టుకున్నారు కాబట్టి అంటే వేరే దేవతలకి అర్పించారు అంటే సైతాను అక్కడ మహిమ పొందిండు కాబట్టి అది సర్పానికి సాదృశ్యం కొండ అంటే సర్పానికి సాదృశ్యం దాని తర్వాత ద్వీపములు అంటే కింద ఉండేది అవి కొండలు పైన ఉంటే ద్వీపములు కింద ఉంటాయి తేళ్లు పైన ఉండవు ఎప్పుడు కూడా తేళ్లు కింద ఉంటాయి నేల మీద ఉంటాయి అవి లేకంటే రంధ్రాలలో ఉంటాయి అవి మీరు ఇటు రాయలసీమ అటు దిక్కి పోతే తెలుస్తుంది మీకు తేళ్లు ఇట్లా తలుపులు తెరిస్తే కిటికీలు తెరిస్తే తేళ్లు ఉంటాయి అటు ఇట్లా చీమలు వినట్టు పోతుంటాయి తేళ్లు భూమి మీదకి వెళ్ళి పోయినప్పుడు చూసిందా మీరు జాగ్రత్తగా తలుపు తెరకుంటే టక్కున కొడతాయి అటు దిక్కు బటన్లలో దూరిపోతాయి జేబులల్లో దూరిపోతాయి షూస్ అలా దూరిపోతాయి సరే దేవుడు అటువంటి అవకాశాలు మనకి ఇవ్వలేదు ఇక్కడ హైదరాబాద్లో ఎందుకంటే మన మన మీద ఆయనకి ఉన్న కరుణ వాస్తలేదని బట్టి మీరు మంచిగా ఎంజాయ్ చేయండి హైదరాబాద్ లైఫ్ అని పాపం వాళ్ళు సమలు అనుభవిస్తారు వరద వస్తే మట్టు పాములు గేములు అన్నీ వచ్చేస్తాయి ఇంట్లో చచ్చిపోయిన పాములు అన్ని వచ్చి కాళ్ళకి చెప్పుకుంటాయి ఎట్లుంటుంది నీ పరిస్థితి హైదరాబాద్ ఉన్నా నీకు అది అవి వచ్చి నీ కాళ్ళకి నీళ్ళ వరకు వస్తాయి నీ బాడీకి గొంతుకి చచ్చిపోయిన పాములు వచ్చి కట్టుకుంటాయి నీ పరిస్థితి ఎట్లుంటుంది హార్ట్అటాక్ వస్తుంది అవి చూస్తే తర్వాత భయంకరంగా ఉంటుంది ఆ సిటీ ఆ ఏరియా వాళ్ళకి అందరినీ మనల్ని బయటికి తీసుకొచ్చింది దేవుడు కదా ఇవన్నీ ఉపతిగా చెప్పబడ్డాయి అంటే మనం అట్లా అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రతి కొండ ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను అంటే అవి శాశ్వతంగా పోతాయి వాటి స్థానాలు పోయినాయి ఒకప్పుడు ఎక్కడుండే స్థానం ఆయన సన్నిధిలో ఉండే స్థానం ఇప్పుడు అవి పోగొట్టుకున్నాయి అన్న విషయానికి వ్యక్తం చేస్తుండీ ఇవన్నీ యుగ సమాప్తిలో జరుగుతాయి తర్వాత ఏం చెప్తా చేయండి భూరాజులను గడులను సహస్రాధిపతులను ధనికులను బలిష్టలను ప్రతి దాసు ప్రతి స్వతంత్రును కొండ గుహలలోను బండల సందు వాని యొక్క వచ్చెను దానికి తాళ జల్లినవాడెవడు మరియు మా మీద పడి ఆయన సన్నిధి నుంచి గొడపిల్ల ఉగ్రత నుండి మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పు చెచున్నారు అంటే ప్రస్తుతం జరుగుతున్నట్లు మాట్లాడుతున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో ఆ రీతి ఉంటది ఆయన వచ్చే టైంకి ఆరో ముద్ర విప్పినప్పుడు ఆయన ఈ లోకంలోకి అడుగు పెట్టాలా ఆ కూడా మనం అది చూస్తాం ఆ విషయాన్ని మనం బాఘటంగా చూస్తాం సరే దాంతో మనం త్వరగా యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం గానీ జకర గ్రంథము ఐదవ అధ్యాయంలో కూడా ఇదే వాక్యం చూస్తాం మీరు ఇంటికి చూడండి జకర గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలలో చుట్టబడే గ్రంథం గురించి ఉంది మీరు దీర్ఘంగా ధ్యానించండి ఎందుకంటే ఓ రీతిగా చెప్పాలంటే ఇసల్పల్లి ఏమంటారు అంటే ఈరోజు కూడా జటడే గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మీరు దొంగలించుకొని ప్రాణ గ్రంథం రాసుకోరు అంటారు మీకు అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళు మన ప్రభుకి విరోధం మొదటి నుంచి వాళ్ళు ప్రాణ గ్రంథంలో యోహాన భక్తునికి వచ్చిన దర్శనాలు అవన్నీ మనం నమ్ముతున్నాం దేవుడు ఇచ్చిన కానీ మీరు జగన్ గ్రంథంలోని వాక్యాల కొన్ని దొంగలించి ప్రణ గ్రంథం రాసుకున్నారనేసి మనల్ని మన మీద నేరం మోపుతా ఉంటారు మనం దాన్ని ఎట్లా స్వీకరించాలా యుగ మీరు డిఫెండ్ తీసుకోవాలి కదా ఏమో చెప్పలేము ఓడన వచ్చి అతిగా ప్రకటిస్తుంటాడు ఎవడో వచ్చి ప్రకటిస్తుంటారు అటు మనం దాన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే ఇందాక బ్రదర్ చెప్పాడు పేతురాశన పాత్రికలో వాక్యం మనం చూస్తున్నాం విశ్వాసంలో మీరు పురాణాల పురాణాల మనం లేకపోతే మనం విశ్వాసం పోగొట్టుకుంటాం పొరడక తప్పదు పొరడాలంటే నిజంగా మీకు కొట్టడం కాదు కత్తులు తీసుకుని కొట్టడం అని కాదు డిఫెండ్ చేయాలి మనం ఎదుర్కోవాలి వాటిని ఎందుకంటే సర్పంలోనూ లూకస్ చూస్తాం లూకస్ వార్త అధ్యాయము పంతొమ్మిదవ అష్టంలో ఇదిగో సర్పంలను తెలియని తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు ఆ వాక్యం నేను వచ్చేవారం మీకు ధీరంగా చూపిస్తాను వేరే దర్శనం చూడబోతున్నాను మనం వచ్చేవారం నుంచి కాబట్టి దీంతో మనము వాక్యం ముగించుకుంటాం త్వరగా త్వరగా కొన్ని వాక్యాలు రాసుకోండి మీరు ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనం ఇంటి వనకు చూడండి ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనము ఒక్కొక్కరొకరు అభ్యంతర పడి ఏ రీతికి వారి అపగిస్తారు అన్న విషయం ఉంది అక్కడ నలభై అధ్యాయము మూడవ వచనంలో కుటుంబికులు తమ పిల్లలని తన తమ సభ్యులను అపగిస్తారు బహు భయంకరమైన శ్రమ ఆ కాలంలో ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపడు ఎహెచ్కేల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అశంలో బబులు కుమార్తె ఏ రీతిగా కళ్ళంలో నూర్చబడుతుంది అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి కళ్లానికి సంబంధించిన బోధం మళ్ళీ అక్కడ వస్తుంది మీరు చూడండి ఇంటివైనాక ఎహెచ్కే గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో వాళ్ళందరు నూర్చబడతారు గొప్ప జనం బాగా తొక్కబడతారు కళ్ళంలో తొక్కబడి నూర్చబడతారు అన్న విషయాన్ని చెప్పబడింది అంటే తొక్కుతున్నప్పుడు వాళ్ళంతా మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము మూడవ వర్షంలో వాళ్ళు ఏరీతిగా తొక్కబడతారంది మత వార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిదవ వర్షంలో మన ప్రభు చెప్పింది ఈ మూడు గుంపులు ఏరీతిగా విడిపోతాయి చివరికి ప్రారం గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ గొప్ప జనాన్ని నేను ఏరీతి కూడా విడిచిపెట్టను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ సర్పంలు తేళ్లు మట్టు ఎట్టి పరిస్థితుల్లో పర్లోక రాజంలో ప్రవేశించవని ప్రణ గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడలేదో వారిని అందరినీ ఐ విల్ బ్లాట్అవుట్ దేర్ నేమ్స్ అని వాక్యం కాబట్టి ఎవరి పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడలేదో అంటే సర్పములు తేలిన నామాలు రాయబడవు కాబట్టి వాళ్ళందరినీ శాశ్వతంగా ఆయన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరాణ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో మటుకు ఒక ఆశ్చర్యకరమైన వాక్యం ఉంటుంది ఒక మృగం గురించి అది మీరు ధ్యానించండి వచ్చే వారము ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తే మరోసారి మనం ధ్యానిస్తుంది అని అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉన్న వాక్యం దాంతో మనం ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటున్నాము వచ్చే వారము జగన్ గ్రంథంలోని వేరే వాక్యాలని మనం చూడబోతున్నాం పన్నెండవ వచనం నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాం వచ్చే వారం వచ్చే వారం నుంచి కొంచెం స్పీడ్ గా మనం వాక్యాన్ని చూసుకోవాల్సి వస్తుంది వేరే దర్శనం ఆరంభమైతుంది వచ్చే వారం అది ఎక్కడుంది రెండవ అధ్యాయం వచ్చేవారము రెండవ అధ్యాయంలోని కొత్త దర్శనం విడగొత్తున్నాం ఈ దర్శనంలో ఏమున్నదంటే నాలుగు కొమ్ములు నాలుగు నాలుగు కొమ్ములకు సంబంధించిన బోధ నలుగురు కంసాలలకు సంబంధించిన బోధ నాలుగు కొమ్ములు నలుగురు కంసాలు ఇది ఈ దేనికి సంబంధించిన విషయాన్ని మనం వచ్చే నుంచి దీర్ఘంగా ధ్యానిస్తాం అదొక ఇరవై ఐదు గంటలు వస్తుందనేసి నేనైతే అనుకుంటలేను కానీ దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా మనం ముందుకు వెళ్దాం దేవుడిని చిత్తం ప్రార్థన చేద్దాం పరశుదరకు దేవ వదనాలైన యొక్క వాక్యాన్ని మేము ధనించినాం ప్రభా మా తను మాట్లాడేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావా చివరికి సర్పముల తేళ్లు శాశ్వతంగా మరణిస్తాయి శాశ్వతంగా నరకానికి పోతాయి ఎందుకంటే వారి ప్రేయర్లు జీవగ్రంథంలో రాయబడలేదు అవును ప్రభావ గొప్ప పట్ల మీరు ఎంత కనికడం కలిగిన వారు వారు నశించుకోకుండా వారిని అగ్నిలో నుండి అగ్ని కొలిం లో నుండి బంగారును తీసినట్లు మీరు తీస్తాను వాగ్దానం చేసినారు ఆయన అవును ప్రభా కాబట్టి మేము కూడా దాని పొరకే ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో గొప్ప ఇవన్నీ విషయాలు మేము ప్రకటించాలా వాళ్ళు వినేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే దురద చెవులు వారు కలిగినారు ప్రభా వారు వినడానికి ఓపిక విన్నా త్వరగానే విడిచిపెట్టేస్తున్నారు అయినా కానీ ప్రభావ మేం ఓపికతో వీటన్నిటినీ వారికి ప్రకటించాలా సాధ్యమైనంత వర్క్ ప్రభావ వీటన్నిటిని అనేకులకు మేము ప్రకటించాలి అనేకలకి వీటిని మేము చూపించాలా ప్రభుత్వం అటువంటి కృప మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇక రాత్రిశ మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ప్రొటెక్షన్ మాకు దయచేయండి ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తుల నుంచి సంపూర్ణమైన విడుదల మాకు అనుగ్రహించి మీ రాకర వరుసపరుచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ